అతని జనాజా నమాజ్ చేయడానికి నలభై మంది నిలబడ్డారు ఎలాంటివారు ఆ నలభై మంది లాయుల్లాహి షైఆ అల్లాహతో ఎలాంటి షిర్క్ చేయని వారు అల్లాతో పాటు ఎలాంటి అల్లాకు ఇంకా వేరే భాగస్వాములను నిలబెట్టనివారు ఇల్లా షఫ్లాహుఫీ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 నీవే బాధునిగా అయిపోహ్ఫిర్ లనా వలహూ యారబ్బల ఆలమీన్ మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వలోకాల ప్రభువాహూఫీ కబ్రిహి ఆయన సమాధిని విశాలపరచు వీర్ లహూఫీ మరియు అతని కొరకు అతని సమాధిని కాంతితో నింపు గమనించారా ఈ విధంగా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 ఫస్అూహుల్ ఫిర్దోస్ మీరు అల్లాతో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిర్దోస్ గురించి మీరు దువా చేయండి దానిని కోరుకోండి అలల్ జలుహ వుహ స్వర్గాలలో అన్ని స్వర్గాల కంటే శ్రేష్టమైనది అన్ని స్వర్గాల అతి ఉత్తమ ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిర్దోస్ ఈ విధంగా ఎప్పుడు కూడా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 వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్ళి కొన్ని పూజా పురస్కారాలు కొన్ని ఉపాసనాలు కొన్ని ఆరాధనలు వారి సంతోషానికి అక్కడ చేసే ప్రయత్నాలు ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు అయితే ఆ ప్రళయ దినాన ఎవరి సిఫారసు చెల్లదు ఎవరు కూడా ఏ సిఫారసు చేయలేరు ఎవరికి కూడా ఏ అధికారం ఉండదు సర్వాధికారం సిఫారసు గురించి குல் லில்லாஹில் ஷஃபாஅதுல் ஜமீஅ அன்னி ரகால ஸிஃபாரஸுலகு ஏ கைக்க அதிகாரு குவேலம் அல்லாஹ் மாத்ரமே ரெண்டாவது விஷயம் మనం తెలుసుకోవలసినది ప్రళయ దినాన ఇక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరు నాలుక విపలేరు మాట మాట్లాడaleru ఆయతల కురిసి అని ఏదైతే మనం ఆయ చదువుతామో సూర్యవకరాలో ఆయన నంబర్ రెండు వందల యాభై ఐదు అందులో చాలా స్పష్టంగా ఈ విషయం వల్ల తలా తెలియజేశాడు అబిఇ అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి చెప్పే విధానాన్ని కూడా గమనించండి మందల్లవి ఎవరు అతను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 आय इष्टपड़ वारिके अनुमती सिफारस अति इकय इहोक मन प्रत्येक प्रवक्ता मुहम्मद सलू अल्वसलम इतर प्रवक्ता तप पेर पे फलाना व्यक्ति सिफारस चलता अल्लाह अतमति इतू अमी एंकं अला आधारमूरा मू हदीत विषयानी गमनारा मूडो विषय अल्लावरी पट सोषाड़ो वारे अस्टू मु दीन याधार विज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 सिफारसा की ऐदते अलगा अल्लाह इष्ट वारे अस्ते वीर एवरी गुरी सिफारस व अल्लाहु ता इड़ी वारी के वारी श्वासम वारीत विधान इदंत अल्लाह को इष्ट रीति अल्लाह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 మరియు సిఫారసు పొందే హక్కు గాని ఎందుకంటే అల్లాతో యే వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా కలిమె తయ్యబాకు సంబంధించిన వాగ్దానం అందులో మనిషి ఏ మాత్రం ఉండకూడదు మరియు సూర్య తోహాయర్ నూట తొమ్మిదిలో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 ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో లా ఇలాహ ఇల్లల్లా కు సాక్ష్యం పలికి ఉంటారో వహు యఅమోన్ వారు దాని యొక్క భావాలను అర్థభావాలను కూడా తెలుసుకొని ఉంటారు లా ఇలా ఇల్లల్లా సాక్ష్యం పలకడం ఏంటిది దాని అర్థభావాలను తెలుసుకోవడం ఏంటిది సాక్ష్యం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా కానీ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 దురవిశ్వాసాలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వాఖిరు దాన్ అలహదు రబ్ ఆన్ అసలాం వరమూల వరకతూ